సంకీర్తన రెండు వందల అరవై ఐదు కం క్యా కరోళ శంఖాసమాధానజ్యం వహా నారాయణం జగన్నాథం త్రిలోకైక పారాయణం భక్త పవనం దూరీకరోమ్యహం దురితూరే సంసార సాగరమగ్నచ్రికటాచలాదీశ్వరం కవిరాజవరదం శరణాగతవలం పరమపురుషం కృపాభరణం నజి మరణవ దేహాభిమానం వహా